ీ నమే ఓం శ్రుతిస్మృతిపురాణామాలయం కరుణాయం శంకరం లోకశంకరం ఉదాసీన గుణైర్యో నచా గుణావర్తంతే యోగతిష్టతి గుణముల యొక్క స్థాయి లెవెల్ వాటికి అతీతమైన లెవెల్ రెండు లెవెల్స్ ఇప్పుడు సపోజ్ మీరు మీ దేహం గురించి ఆ దేహాభిమానంతో అలా రండి దేహాభిమానంతో మాట్లాడుతున్నారనుకోండి అంటే మీరు గుణాల లెవెల్లో ఉన్నారని సో నేను నేను ఫలానప్పుడు పుట్టానండి నా వయస్సు నలభై అండి నాకు రాబోయే భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పండి నేను మీరు మాట్లాడారనుకోండి అంటే మీరు గుణాల లెవెల్లో ఉన్నారు మీరు ఎంత గొప్పవాళ్ళైనా వచ్చు సో యు ఆర్ ది లెవెల్ ఆఫ్ గుణ లేకపోతే నేను పండితుండండి వ్యాకరణ పండితుడను భాష్యాంతం వ్యాకరణం చదివాను అని అంతే మీరు గుణాల లెవెల్లో ఉన్నారని అర్థం సో మానవులు గుణముల స్థాయిలో జీవిస్తూ ఉంటారు బాగా జరుగుతున్న వాళ్ళు కూడా గుణాల స్థాయిలోనే ఉంటారు ఆఖరికి సన్యాసం ఉంచుకుని జగత్తును ఉద్ధరిస్తూ ఉన్న వాళ్ళు కూడా గుణాల స్థాయిలోనే బతుకుతూ ఈ గుణముల యొక్క పట్టు అలాంటిది మహామాయబీ నుంచి బయటపడ్డాం చాలా కష్టం ఎప్పుడైనా ఎరుగుదరా ఈబి అనే ఈబి అనేది చాలా ఫిజిక్స్ ఉన్నాయి ఈబిలో కనుక మీ కాలు పడిందంటే అది మామూలుగా తీయలేదు నీళ్లలో కాలు పడితే పైకి తీయచ్చు ఏదైనా సాలిడ్ పౌడర్ లాంటి దాంట్లో పడితే మళ్ళీ పైకి తీయచ్చు అంటే లోతు నుంచి కానీ ఆ మట్టిను నీరు కలిసి ఈబి కింద తయారవుతుంది అదే లోతులో కాలు పడిందంటే బయటకు రాదు అలాగే గుణములు దేహము మనస్సు కలిసి దేహము మనస్సు ఇంద్రియాల మధ్యలో ఉంటాయి ఇవన్నీ కలిసి ఒక క్విక్ సాండ్ అంటారు ఒక వీధి కింద తయారవుతుంది మనిషి దాంట్లో చిక్కుకుని ఉంటాడు కూడా దేహము మనస్సు వాటి స్థాయిలోనే గిరగర తిరుగుతో వాటి కోసమే పనిచేస్తూ అదే తాను అనేటువంటి అజ్ఞానంలో ఉంటాడు ఇది ఇది సంసారం అంటే అలా ఉంటుంది ఈ సంసారం అనేది కేవలము రోడ్డు మీద ఉన్న వాళ్ళకి లౌకికులకి దేవాలయాలతో సంబంధం లేకుండా డబ్బు భోగాల్లో ఉండేవాళ్ళకి మాత్రమే ఉంటుందని మీరు అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ నేను పాయింట్ చాలా చెప్తూ ఉంటాను ఎందుకంటే మామూలుగా దేవుడు పూజ దేవాలయము ఆశ్రమము మఠము ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా కేవలము ధనము భోగములు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు చాలామంది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అజ్ఞానులు అనుకుంటాం వాళ్ళే అజ్ఞానం కాదు వీళ్ళు అజ్ఞానులే అర్థమైందండి పాయింట్ సో దట్ ఈస్ ది పాయింట్ సో జస్ట్ బికాస్ మీరేవో కొన్ని పూజలు ఎక్కడాక్కడా గడబడ చేశారు కదా అని అంత మాత్రం చేత మీరు సంసార బంధం నుంచి బయటకు వచ్చినట్టు అవ్వదు ఆ సంగతి తెలుసుకోవాలి ముఖ్యంగా అధ్యాత్మ రంగంలోకి వచ్చి ఏదో దేవుడని పూజని మహాత్ములని ఆ కొంత సేవ చేయటమని ఇటువంటి ఒక మంచి లక్షణాలు గడవాళ్ళైనా వాళ్ళు నేర్చుకోకపోతే ఇంకెవరు నేర్చుకుంటారు వాళ్ళైనా తగిన సమయంలో కన్నుగిక్కుని తెచ్చుకొని మనం గుణముల స్థాయిలో మనం బంధింపబడి ఉన్నాము అని గుర్తించి దాని నుంచి బయటపడి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది గుణముల నుంచి పైకి వెళ్ళుట గు గుణతీతుడ అంటే వెరీ సింపుల్ గుణములలో చిక్కుకోకుండా ఉండడమే అంటే ఇంకంతకంటే వేరే పైకి ఎక్కడ ఉంటో ఏమి ఉండదు ఇప్పుడు గుణములలో చిక్కుకోకుండా ఉంటే యు ఆర్ ఆల్రెడీ గుణాతీత ఇది టాపిక్ మనం చర్చిస్తున్న టాపిక్ ఇది ఆ గుణాతీతుడు ఎలా ఉంటాడు ఆయన యొక్క నడవడి ఎలా ఉంటుంది అనే ప్రశ్న ఒకటి ఉన్నది దానికి సమాధానంగా అర్జునుడు చెప్తున్నాడు భాష్యం అత ఇద గుణాతీత కిమాచారీ ప్రశ్నస్ ప్రతివచనమాహా అదైనా మనం చూడాల్సిందదే కదా అవతారికి చూడాలని గుర్తున్నప్పుడు సో ఇప్పుడు గుణాతీత స్థితి ఆచార ఎటువంటి ఆచారము గలవాడు ఆచారము అంటే నడవడి ఆచారం అంటే తడిబట్టా కాదు ఆచారము అంటే నడవడి శీలము అని సో ఎటువంటి నడవడి ఎటువంటి శీలము గలవాడు అదే ఆచారం సాధారణంగా మన వాళ్ళు అనుకుంటారు ఆచారం ఉంటే ఎలా ఫోన్ చేస్తాడు అర్గ్లో ఫోన్ చేస్తాడా కంచంలో ఫోన్ చేస్తాడా ఊరగా వేసుకుంటాడా వేసుకోడా ఏదో ఇలా అనుకుంటారు ఇట్ ఈజ్ నాట్ ఎనీథింగ్ అబౌట్ దాట్ వాడి శీలము లేదు ఆచార కిమాచారా బహుద్రీహి సమాసం సంస్కృతం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి ఏదో ఉంటే బిడ్డ లేదో పోతూ ఉండడం కాదు కహ ఆచార ఎస్ఎస్హ కిమాచార హహుమీహి సమాసం అది కాబట్టి ఎటువంటి నడవడి కలవాడు అనే అర్జునుడి యొక్క ప్రశ్న దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు గుణాతీతుడు ఎలా ఉంటాడంటే ఉదాసీనవద్ ఆసీన ఇప్పుడు ఉదాసీనుడు వలె ఉండును ఆసీన అంటే ఉండును స్థిరు స్థిరముగా నిలిచియుడును ఆసీన ఆస్థే ఆశ అనే ధాతుల నుంచి ఆసీన సో స్థిరముగా నిలిచి ఉండును సాధారణంగా మనం దేనియందు నిలిచి ఉంటాము ప్లాట్ఫామ్ అంట మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు అనే అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఉదాహరణకి నేను నేను నేను యాభై ఏళ్ళ వాడినండి అనుకోండి వాడు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు బాడీ అనే దేహం అనే ప్లాట్ఫామ్లో నేను ఇంకో నాలుగేళ్లలో రిటైర్ అవుతానని అన్నాడు అనుకోండి ఇప్పుడు ప్లాట్ఫార్మ్ మారింది కెరియర్ అనే ప్లాట్ఫామ్ మీదకి మారింది సో అలా కాకుండా నేను మేనరాశిమాణి అన్నా అనుకోండి ఇప్పుడు మళ్ళీ ప్లాట్ఫార్మ్ ఇంకోటి ఇంకో మరో ప్లాట్ఫామ్ అది తర్వాత నేను పంజాబీని అన్నాడు అనుకోండి అది ఇంకో ప్లాట్ఫామ్ అది నేను క్రిస్టియన్ అన్నాడు అనుకోండి అది మరో ప్లాట్ఫామ్ ప్రతివాడికి ఓ ప్లాట్ఫారం ఉంటుంది ఓ ప్లాట్ఫామ్ మీద నెల కూడా మాట్లాడితే యొక్క ప్లాట్ఫారం మీద ఉండడు మహాత్ములు ఎప్పుడు కూడా గుణములు అనే ప్లాట్ఫార్మ్ మీద ఉండరు వాళ్ళు గుణముల ఒక మీద ఉంటారు ఇప్పుడు చూడండి ఉదాసీనుడు దానికి కరస్పాండింగ్ ఇంకో రెండు పదాలు ఉన్నాయి వాటితో పోల్చి చూసుకుంటే మీకు ఉదాసీనుడు అనే మాట అర్థమవుతుంది పక్షపాతి అంటారు అంటే రెండు పక్షాలు దెబ్బలాడుకుంటుంటే ఒక పక్షాన చేరి ఆ పక్షాన్ని సమర్థిస్తూ రెండో పక్షాన్ని వ్యతిరేకిస్తే వాడిని ఏమంటారు పక్షపాతి అని అంటారు రెండు పక్షాలు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో ప్రవేశించి వాళ్ళకి తగువు తీర్చే తగు తీర్చడం ఒకటి ఉంది కదా అలాంటి ప్రయత్నం చేస్తే వాణ్ణి ఏమంటారు మధ్యస్థుడు అని అంటారు పక్షపాతి అంటే ఓ పక్షాన్ని మొగ్గు చూపుతాడు మధ్యస్థుడు అంటే ఏ పక్షంలోనూ చేరకుండా వాళ్ళ తగవులో తలదూర్చి వాళ్ళకి తగవు తీర్చే ప్రయత్నం చేస్తాడు అటువంటి వాడిని మధ్యస్థుడు అని అంటారు ఉదాసీనుడు అంటే వాడు తగవులాడుకుంటూ ఉంటే సాక్షిగా చూస్తూ ఉంటాడు ఇన్వాల్వ్ అవ్వకుండా సాక్షిగా చూస్తూ ఉంటాడు దాన్ని ఉదాసీనుడు అని ఉదాసీన వదాసీన సో అలా ఉదాసీనుడు వలె ఉండిపోతాడు జ్ఞాని అంటే ఎవడో కాళ్ళు జారిపడితే వెళ్ళి హెల్ప్ చేయడు అని అలా అర్థం చేసుకోకూడదు కాళ్ళు జారిపడితే హెల్ప్ చేస్తాడు తప్పకుండా ఎందుకంటే కాళ్ళు జారిపడ్డప్పుడు రెండు పక్షాలు లేవు అక్కడ రెండు పక్షాలంటే బీజేపీగా కాంగ్రెస్ అనే దెబ్బలాటలో తలదూర్చాడు అనుకోండి అక్కడ ఉంటాయి రెండు పక్షాలు లేకపోతే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఇద్దరూ మూర్ఖులైతే కానీ దెబ్బలాట ఉండదు చెప్పండి ఇంకో రూల్ ఉంది ఇద్దరు అవివేకులు ఉన్నప్పుడు కలహం ఉంటుంది ఒక అవివేకి ఒక వివేకి ఉంటే కలహం ఉండదు ఇద్దరు వివేకులు ఉంటే కలహం ఉండదు కాబట్టి కలహం ఉన్నదంటే అర్థం ఏంటి ఇద్దరు అవివేకులు ఉండాలి అప్పుడే కలహం ఉంటుంది ఒకడు వివేకైనా కూడా కలహం ఉండదు ఇప్పుడు ఈ కలహంలో ప్రవేశించి మీరేదో వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకేదో సరిచేద్దామని మీరు చూస్తే వాళ్ళిద్దరూ కలిసి మీ మీద పడి మిమ్మల్ని మొత్తినా మీరు ఆశ్చర్యపడక్కలుసే కదే కాబట్టి వాళ్ళిద్దరూ అవివేకులు ఏదో కలహించుకుంటూ ఉంటారు దాంట్లో మనం దూరి ఒక పక్షాన చేరి ఇంకో పక్షాన్ని సమర్థించడం కానీ అలా పక్షపాతి లేదా రెండు పక్షాల వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని సౌమనస్యపరిచే ప్రయత్నం చేయడం కానీ అది మధ్యస్థ అలాంటి స్టేటస్ అలాంటి సందర్భాలు ఉంటాయి అలా చేసినప్పుడు చేయొచ్చు తప్పేం కాదు ఇప్పుడు ధర్మపక్షాన్ని నిలబడాల్సి వచ్చిందనుకోండి నిలబడవచ్చు పక్షపాతి ఇదే అన్నదమ్ములు కొట్టుకుంటున్నానే కొట్టుకోకుండా రాద రికార్ని ఉద్దేశం ఉపయోగించి వాళ్ళకి సర్దుబాటు చేసి అది తప్పని నేను అనటం లేదు అలా ఉంటాయి లోకంలో కానీ ఉదాసీన అంటే అది ఏదీ కాదు ఉదాసీన అంటే అనిన్వాల్వ్డ్ ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా అంటే గా ఇన్వాల్వ్ అవ్వడు దూరంగా అంటే ఫిజికల్ డిస్టెన్స్ అని కాదు అలా సాక్షిగా మిగిలిపోతాడు ఇప్పుడు భార్యాభర్త దెబ్బలాడుకుంటున్నారనుకోండి మూడో వాడు దాంట్లో ప్రవేశించకూడదు ప్రవేశిస్తే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరూ ఎలాగో జాయిన్ అయిపోతారు వీళ్ళు తిడతారు పెట్టు పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా తిడతారు వాళ్ళిద్దరూ ఏదో అప్పుడప్పుడు తీర్చులు అడుగుంటాను మళ్ళీ కలుసుకుంటూ ఉంటాను నీకు సిగ్గు ఉండతాను నువ్వు వాడు విద్యవాడు వెళ్తావా అలా ప్రవేశించకూడదు మనం అలా దూరంగా సాక్షిగా ఉండిపోవడం సాక్షిగా ఉండిపోవాలంటే ఏం చేస్తున్నారు చూస్తూ ఉండమని కాదు ఐ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ అంటే మీకు తెలుస్తూ ఉంటుందనే అభిప్రాయం తెలుస్తూ ఉంటుంది అంతే అలా సాక్షిగా ఉండడం ఇంకా చాలా చెప్తాను ఉదాసీన దాసీన గురించి మొత్తానికి అది ఉదాసీనని యొక్క పరిస్థితి అలా ఉంటుంది సో ఇప్పుడు ఇది దీనికి ఒక దృష్టాంతం చెప్పారు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఆ దెబ్బలాటలో ఆ రంగం ఉంటుంది యుద్ధరంగం వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు యుద్ధరంగం ఉంటుంది ఆ యుద్ధరంగం ఎవళ్ళ పక్షాన ఉంటుంది ఎవరి పక్షాన ఉంటుంది వాళ్ళకి ఎక్కడో దూరంగా పారిపోతుందని అనుకోకూడదు ఉదాసీనండి ఎక్కడికో పారిపోతాడు హిమాలయాలు పారిపోతాడని అనుకోకూడదు అక్కడే ఉంటాడు సాక్షిగా ఉంటాడు ఎవరి పక్షాన్ని చేరడు ఎందుకో తెలిసిన ఇద్దరు మూర్ఖులే ఎవరి పక్షాన్ని చేస్తారు మీరు ఎవరి పక్షాన్ని చేస్తారు ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఆ దెబ్బలాట ఏమిటంటే ఓ శివలింగం ఉన్నది ఓ ఊళ్ళో ఓ శివలింగం ఉన్నది ఇది మనుష్య నిర్మితమైన శివలింగమా స్వయంభూ శివలింగమా అని దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ నన్ను అడిగారు ఏ నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి అవతల కనీపం అంటే ఎవడో నన్ను అడిగారు ఎవరి వాళ్ళకి మీరు ఏదైనా సమాధానం చెప్పచ్చు కదా ఇట్ ఈజ్ అ నాన్ ఇష్యూ దాని మీద ఏం సమాధానం చెప్తారు మీరు వాటి ఆన్సర్కి ఏమన్నా కానీ రైట్ థింకింగ్ పర్సన్ ఏం సమాధానం చెప్తాడు మనుష్య నిర్మితమా లేకపోతే దేవతలు వచ్చి పెట్టిపోయారంటే ఏం చెప్తారు మీరు స్వయంగా వచ్చిందా మనుష్య నిర్మితమా అంటే వా వాటి ఆన్సర్కి ఏం చెప్తారు ఓ ఊళ్ళో ఉన్న గురించి వాటి ఆన్సర్కి ఏం చెప్పరు వాళ్ళిద్దరికీ అలాంటి దెబ్బలాట పెట్టుకోవడానికి సిగ్గులు లేకుండా అలాంటి దెబ్బలాట్లో దిగినందుకు వాళ్ళు పొరపాటు దిద్దుకోవాలి తప్ప దాంట్లో మనమేం సమాధానం చెప్తాం దర్ ఈజ్ నో ఆన్సెప్ట్ ది గివన్ మీకు ఊరికే దృష్టాంతం చేతా కాబట్టి ఎలా అయితే ఒక రంగము కుస్తీ పట్టే రంగము ఆ కుస్తీ పట్టే వాళ్ళు ఇద్దరు పక్ష ఇద్దరు ఉంటారు వాళ్ళ పక్షాన ఎవళ్ళ పక్షాన అది ఉండదు అది అలా సాక్షిగా ఉండిపోతుంది ఉదాసీనుడు ఆ విధంగా ఉంటాడు ఎందుకంటే సంసారంలో జనులు అజ్ఞానంతో ఏవో చేస్తూ ఉంటారు ఇప్పుడు వీడు రంగురాళ్ల ఉంగరం కొనుక్కున్నాడు వాడి దగ్గర చమత్కారి అంగూఠి అని ఈ అంగూఠి పెట్టేసుకుంటే నీకంతా కలిసి వస్తున్నాయి వీడు వెళ్ళి వాడి దగ్గర డబ్బు ఇచ్చి ఉంగరం కొనుక్కున్నాడు వీడికి ఏం రాలేదు ఏం కలిసి వస్తుంది తర్వాత రోజులు వచ్చిన తర్వాత అదిగో నువ్వు చెప్పింది అవ్వలేదని చెప్పేసి వీడు వాటితో దెబ్బ కడుతున్నాడు వాడు వీడితో దెబ్బ కడుతున్నాడు ఇప్పుడు మనం ఎవరి పక్షం వహించాలి ఎవరి పక్షం వహించాలి ఎవరి పక్షము వహించక్క ఇద్దరు అప్పచెల్లెళ్ళు బంగారం కోసం దెబ్బడుకుంటున్నారు అమ్మ అమ్మ పోయింది పోయింది అలాగ అమ్మలాగా స్వర్గానికి పోయింది ఆవిడ మళ్ళలో కంటి ఒకటి ఉన్నది ఆ కంటి ఎవడు ఎవరికి రావాలి అని దెబ్బడుకుంటున్నారు ఇద్దరు అప్పచెల్లెళ్ళు మీ ఎవడ పక్షాన్ని వేసించాలి అసలు ఎందుకంటే ఇద్దరూ మూర్ఖులే కాబట్టి యూ డోంట్ జాయిన్ ఎనీబడీ సైడ్ జస్ట్ బి సైలెంట్ విట్నెస్ ఇప్పుడు పఫెక్ట్ షో అవుతూ ఉంటుంది పఫెక్ట్ షోలో ఈ షో బాగా చేశారు ఇంతకుముందు షో కంటే ఈ షో చాలా బాగుంది అని ఒకటి అంటాడు కాదండి ఈ షో బాగోలేదు మీకు అసలు ఈ పొఫెట్ షో గురించి మీకేం తెలుసు వాళ్ళు మూసుకోండి మీరు పొప్పెట్ షో గురించి మీకేం తెలియదు ఈ షోయే చాలా అద్భుతంగా ఉంది అంతకుముందు జరిగిన షోయే చాలా బాగుందని ఇంకొకటి దెబ్బలాట పెడతాడు ఇప్పుడు మనం ఎవరిని ఎవరి పక్షానికి వెళ్ళాలి ఎవరిని సపోర్ట్ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటాను ఒకటి పక్షాన్ని తేరాలా లేక వాళ్ళకి జరిగి సర్ది చెప్పాలా ఏం సర్ది చెప్తారు పొప్పెట్ షో గురించి డబ్బులు అడుగుతుంది వాళ్ళకి ఏం సర్ది చెప్తారు మీరు ఈ సంసారం ఇచ్చే పొప్పెట్ షో తోలుబొమ్మ లాంటిది ఒక తోలుబొమ్మ భార్యా తోలుబొమ్మ భర్త అనే తోలు బొమ్మతో దెబ్బలడుతూ ఉంటుంది ఆ భర్త అనే తోలుబొమ్మ భార్యాన్ని తోలు బొమ్మతో దెబ్బలు అడుతూ ఉంటాడు ఇద్దరు సోదరులు తోలు బొమ్మలు ఎవరు అడుగుతూ మీరు ఎవరి పక్షాన్ని ఎవరి పక్షాన్ని వహించలా సంసారంలో దూరి ఒక పక్షాన్ని వహించటం లేకపోతే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయటం అలాంటి వాళ్ళు చేయకూడదు సాక్షిగా ఉంటారు మహాత్ము సరే మంచిది సో కాబట్టి అలా ఉదాసీనముగా ముంగుతాయి చంద్రుడు ఉదయిస్తాడు ఉదయిస్తే సముద్రం పొంగుతుంది కనుక సముద్రము పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన సమ్యకు ఉద్రీచ్యతే ఇది సముద్ర చంద్రుడు ఉదయిస్తూనే అది ఉప్పొంగుతుంది సముద్రం అంత సముద్రం కొన్ని అడుగులు పైకి లేసుకుంటుంది దాన్ని హైటైడ్ అంటారు అంతే దానికి సముద్రం అని పేరు వచ్చింది కలువలు వికసిస్తాయి చంద్రుడు ఉదయిస్తాయి పద్మాలు మూసుకుపోతాయి ముకులు ఇప్పుడు చంద్రుడు సముద్రమేడల ప్రీతిని కలువుల వేడల ప్రీతిని పద్మముల వేడల వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తాడా ప్రదర్శించడు అలా సైలెంట్గా ఉంటాడు చంద్రుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు సైలెంట్గా ఉంటాడంటే పారిపోయి అక్కడ గదులో కూర్చొని తలపేసుకుంటాడు కాదు అలా ప్రకాశిస్తూ ఉంటాడు మహాత్ములు అలాగే ఉంటాడు ఆకాశంలో తుఫాను గాలి మొదలవుతుంది కొంతసేపు వీచుతుంది తర్వాత చల్లారుతుంది మళ్ళీ ఆకాశం నార్మల్గా అయిపోతుంది కాబట్టి ఈ వాయువు యొక్క సంచారం ఒకప్పుడు ఉద్ధృతంగా ఉంటుంది ఇంకొప్పుడు కాలుగా ఉంటుంది రెండు సందర్భాల్లోనూ కూడా ఆకాశము సాక్షిగా ఉంటుంది తప్ప దాని గురించి అసలు ఆ వాయువును ఒక రకంగా కానీ మరో కానీ వాయువుని ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆకాశానికి అలా సాక్షిగా ఉండిపోతుంది మహాత్ములు ఆ విధంగా ఉంటారు ఎందుకంటే జ్ఞానుల దృష్టిలో ఈ సంసారుల యొక్క ప్రేమలు ఆసక్తులు కలహములు అన్నీ కూడా వ్యర్థములు వాళ్ళు అజ్ఞానం చేత అలాగా కలహించుకుంటూ ఉంటారు కాబట్టి దాంట్లో మనం ప్రవేశించాల్సిందేమీ లేదు శంకరులు ఓ మాట అన్నారు అంటే ఆయన విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇంకా వండర్ పోనే లేదు నేను ఆ మాట చూసినప్పుడు అలా ఆశ్చర్యపోతూ ఉంటాను ఏమిటంటే కాతే కాంత కష్ట పుత్ర సంసారోయమతీవ విచిత్ర అంటారు ఈ సంసారం ఉంది చూసారా ఈ చాలా విదూరమైనదండోయ్ వీడు ఇవి నా భార్య అంటాడు వాడు నా కొడుకు అంటాడు ఈ మాటలకి అర్థం ఇవ్వటం వాళ్ళకే తెలియాలి తప్ప జ్ఞానం ఉన్నవాడికి ఆ మాటలు అర్థమే కావు అని అన్నారు కాబట్టి సంసారాలు అలా ఉంటారు కేవలము దేహాభిమానంతో ఉంటారు భార్య అంటే ఎవరి భార్య దేహానికి భార్య కొడుకంటే ఎవరు కొడుకు దేహానికి కొడుకు అలా గుణములలో చిక్కుకొని ఉంటారు గుణాతీతులు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడరు శుభమని ఊరుకుంటారు ఉదాసీనవదాసీన భాష్యారులు ఉదాసీనవత్ యథా ఉదాసీన కస్యచిత్ పక్షం భజతే అదే ఎలా అయితే ఉదాసీనుడు ఏ ఒక్కరి పక్షాన్ని స్వీకరించడో తథా అయం గుతీతత్వోపాయ మార్గే అవస్థిత అదేవిధంగా ఈ జ్ఞాని ఆ ఉదాసీనుడు ఎలా అయితే ఎవళ్ళ పక్షాల్న చేరకుండా ఉదా అలా సాక్షిగా ఉండిపోతాడో అనిన్వాల్వ్డ్ తటస్థంగా ఉండిపోతాడో తటస్థుడు కూడా అంట అలా ఉండిపోతాడో ఈ జ్ఞాని కూడా అలాగే ఉంటాడు ఎందుకంటే ఈయన ఏ మార్గంలో ఉన్నాడు ఈయన నడిచే దారి గుణముల దారి కాదు గుణములకు అతీతమైన ఒక దారిలో నడుస్తూ ఉంటాడు లేదా సాధకుడైనట్లయితే ఆ గుణాతీతత్వ స్థితికి చేరుకునే ఉపాయం యోగము జ్ఞాన యోగం ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు గుణాతీతత్వ ఉపాయ మార్గే అవస్థిత ఆ ఉంటాడు గుణాతీతుడైనా లేకపోతే గుణాతీతత్వము అనే స్థితికి చేరుకునేటువంటి ఆ జ్ఞానయోగము ఆత్మనిష్ట అనే మార్గంలో ఉంటాడు అటువంటి జ్ఞాని అవస్థిత అటువంటి జ్ఞాని ఉదాసీనవత అవస్థిత స్థిరముగా ఆ గుణాతీత నిలిచి ఉంటాడు ఆసీన ఆత్మవిత్ ఆయన ఆత్మనిష్ఠుడే ఉంటాడు గుణాతి గుణములకతీతమైన స్థాయిలో నిలిచి ఉంటాడు అంటే ఏది గుణములకు అతీతము ఆత్మచైతన్యం గుణములకు అతీతం దేహము స్థాయిలో గుణముల ఎందు చిక్కుకుని ఉంటాం మనస్సు స్థాయిలో గుణముల ఎందు చిక్కుకుని ఉంటాం బుద్ధి స్థాయిలో కూడా గుణముల ఎందు చిక్కుకుని ఉంటాం లైక్ దేహము స్థాయిలో మీరు తమో గుణంలో చిక్కుకుని మనస్సు స్థాయిలో సుఖ దుఃఖరూపమైనటువంటి రజోగుణంలో చిక్కుకుని ఉంటారు బుద్ధి యొక్క స్థాయిలో జ్ఞా విజ్ఞానము సత్వగుణ స్థాయిలో చిక్కుకుని వైద్య మహాత్ముడు ఆత్మ నిష్ట ఆత్మవిత్ ఆత్మస్వ ఆత్మ తెలిసిన వాడు అంటే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడు అంటే దేహము మనస్సు బుద్ధి ఇది గుణముల యొక్క స్థాయి దీనికంటే పైన ఇప్పుడు ఈ దీపం ఉందనుకోండి మనం స్వరూపం ఉంటుంది ఇది సత్వగుణం మనం తర్వాత చదువు కూడా అయిపోయిన తర్వాత ఎవళ్ళ ఇద్దరం ముగ్గురు కొలిసిన ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకున్నారనుకోండి అది రజోగుణం తర్వాత కడుపు నిండా భోజనాలు చేసి నడువు వాల్చారనుకోండి అది తమో గుణం ఆ దీపానికి ఏ గుణంతో సంబంధమైంది అది గుణాతీతంగా ఉండిపోతుంది మహాత్ములలో ఉంటారు ఒకప్పుడు దేహము ఒకప్పుడు మనస్సు ఒకప్పుడు బుద్ధి ఆయా గుణములు ప్రకటమవుతూ ఉంటాయి మళ్ళీ వెనక్కిపోతూ ఉంటాయి మహాత్ములు ఆత్మస్వరూపనిష్ఠులుగా ఉంటారు సో ఉదాసీన ఉదాసీన చాలా ప్రాక్టికల్ దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు గంగ ఒడ్డు మీద నిలబడి ఉన్నారనుకోండి మీరు ఒడ్డు మీద నిలబడి ఉండాలి మీరు నడువుదాకా గంగలో దిగి నిలబడ్డారనుకోండి నేను కొంతమంది గంగలో దిగి నిలబడి జపం చేస్తున్నాడు కానీ గంగలో నిలబడి జపం చేస్తే గొప్పదనం ఏదో ఏదో భావాలు ఉంటాయి కదా గంగ పవిత్రమైనది సో కాబట్టి నడువుదాకా నిలబడి జపం చేస్తున్నాడు చేస్తుంటే ఇలా కడుకోని ఏదో జపం చేస్తున్నాడు చేస్తుంటే ఏదో సుగంధం బాగా దగ్గరగా వచ్చినట్టు అనిపించింది ఏమిటన్న కళ్ళు తెరిచి చూస్తే పువ్వులు చందనము ఎవరిలో పైన పూజాది చేశారు అది వెళుతుంది ఓహో చాలా బాగుంది అని మళ్ళీ కళ్ళు పుష్కొని జోపం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే ఏదో దుర్గంధం వచ్చినట్టు ఏదో స్లైమీగా చేతికి తగిలినట్టు అనిపించి ఏమబ్బా అని కళ్ళు తెరిచి చూస్తే సగం కాలిన శవం తగిలింది చేతికి హే అది తోసేసి మాల కూడా పడిపోయి వెళ్ళిపోయింది ఆ ఉదుటికి మాల కూడా జారిపోయింది ఒక్క ఉదుటినే మళ్ళీ గట్టు ఒక గంతు వేసి గట్టు మీద కూర్చాడు అలా అది అలా అలా ఉంటారు సంసారంలో అలా ఉంటారు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే గంగ ఒడ్డు మీద కూర్చున్నాడు కూర్చుని అలా గంగని పరిశీలిస్తున్నాడు జన్మాస్త అలా గంగని అలా పరి చేస్తున్నాడు సాక్షిగా వాచ్ చేస్తున్నాడు అదొక మెడిటేషన్ సో ఆ ప్రవాహాన్ని వాటి చేస్తుంది ఒక ఆయన ఆత్మనిష్ఠుడు ఒక ఆయన ఉంటాడు ఆయన యొక్క ఆత్మనిష్ఠ చూశా మీకు ఈ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానాన్ని ఎవరు బోధించారు మీకు ఆచార్యుడు ఎవరు అని అడిగారు అది ఆయన చెప్పాడు నదియే బోధించింది నాత్మని అచ్చా నదికి పాఠాలు చెప్తుందంట చెప్తుంది వినీవర్డ్ ఉంటే నది పాఠం చెప్తుంది వినీవర్డ్ లేకపోతే పాఠం అరిచి చెప్పినా కూడా అర్థం ఉపయోగం లేదు ఇప్పుడు కొంతమంది పాఠానికి వస్తారు మళ్ళీ ఏ పాఠానికి వచ్చినా ఒకటే దూడు బసవన్న ఏమీ ఉండదు ముద్దు బుద్ధి కాబట్టి నది పాఠం చెప్తుంది నది చెప్పే పాఠం ఉదాహరణకి వచ్చింది ఏది నిలబడదు వెంటనే పోతుంది అనే పాఠం చెప్తుందా నది కాబట్టి నది చాలా పాఠాలు చెప్తుంది మీరు వినగలగాలి ఆ పాఠాలి సో నది యొక్క ఆ ప్రవాహం యొక్క ధ్వనిని మీరు చాలా ఏకాగ్రతతో ఏకాగ్రత అంటే హఠయోగంలో ఏకాగ్రత కాదు సమాధానంతో అంటే ఫుల్ అటెన్షన్తో మీరు విన్నట్లయితే దాంట్లో ఓంకారం యొక్క ధ్వని ఉంటుంది ఓంకారాన్ని అలాగే డిస్కవర్ చేశారు మహర్షి ఎవడో వచ్చి చెవిలో ఊదిపోయింది కాదు ఇవాళ ప్రకృతిలో ఆ ఓంకారం అనే ధ్వనిని నది యొక్క ప్రవాహంలో పక్షుల యొక్క కోతలలో అలా డిస్కవర్ చేశారు కాబట్టి నది కూడా పాఠాలు చెప్తున్నాయి ఆ మహాత్ముడు నదిని అలాగా అబ్జర్వ్ చేస్తున్నాడు చేస్తుంటే ఈ లోపల పువ్వులు వచ్చాయి సుగంధం వచ్చింది ఈ లోపల శవం వచ్చింది సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ అంటే ఆయనకి సుగంధము యొక్క శోభ ఆయనకి తగలేదు తగలలేదు ఈ గట్టి మీద ఉన్నాడు ఉదాసీనంగా ఉన్నాడు జీవితం అనేటువంటి ప్రవాహం ఎడల ఆ విధముగా ఉదాసీనుడై ఉండవలని ఉదాసీన వసీన అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా ఉండదు ఉదాహరణకి మనం ఇంట్లో వెళ్ళనే కష్టపడుతున్నారనుకోండి నేను ఉదాసీను నేను పైసలు నా పైసలు నేను ఇవ్వను నేను ఉపకారం చేయను మంచి మాట కూడా మాట్లాడను అంటే అది అవుతుందా ఎన్నో ఉదాసీనుడు అంటే సాక్షిభావంలో ఉంటాడంటే కర్తవ్య కర్మని వదిలిపెట్టేస్తాడని కాదు ఉదాసీనం అంటే ఎలాగో తెలుసునండి ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు యూనివర్సిటీకి పంపించాం వాడికి ఫీజు కట్టి చదువుకోమని చెప్పి వాడికి టీచర్ని అన్ని ఏర్పాటు చేసి ఇంకా సాక్షితో ఉండిపోవడం ఇంకా మనం చేసేది ఉంది ఏడాది అయిన తర్వాత వీడు చదివేడా లేకపోతే చదవకుండా జులాయి లాగా తిరిగేడా ఏమైంది అన్నది ఏడాది అయిన తర్వాత తెలుసు ఈ లోపల ఊరికే ఎక్సైట్ అయిపోయి వరద అయిపోయి బెంగ మీరు ఉద్ధరించేదే ఉంటుంది స్ట్రెస్ తెచ్చుకోవటం రోగం తెచ్చుకోవడం తప్ప దానివల్ల ఉపకారం ఏమైనా ఉంటుంది చూసారా కాబట్టి కర్తవ్య కర్మని చేసి కర్తవ్య కర్మానుష్ఠానం అయిపోతుంది మనం చాలాసార్లు చూసాం కదా కర్మలు అవుతాయి తప్ప మనం చేయము కాబట్టి కర్తవ్య కర్మానుష్ఠానాన్ని కూడా సాక్షిగా దర్శిస్తూ ఉంటాం అవ్వాల్సిన క్రియలన్నీ అవుతూ ఉంటాయి మనము సాక్షి చైతన్య రూపంగా అలాంటించి ఉండిపోతాం అది ఉదాసీన అంటే అర్థం అది సో సైకలాజికల్గా డిపెండ్ అవ్వకుండా ఉండడము మానసిక పరాధీనత లేకుండా ఉండట అది ఉదాసీన వదాసీన దీనికి ఇంకో దృష్టాంతం చెప్పొచ్చు ఇప్పుడు ఒక బాల్కనీలో నిలబడ్డాడు ఉత్ ఆసీన ఉత్ ఎత్తు బాల్కనీలో నిలబడ్డాడు మామూలుగా రోడ్డు మీద రోడ్డు డౌన్లో ఉంటుంది బాల్కనీ ఎత్తులో అక్కడ నిలబడ్డాడు ఈ లోపల బారాత్ ఏదో యాత్ర ఒకటి వస్తాం శోభాయాత్ర ఊరేగింపు ఇండియాలో ఊరేగింపు రాత్రి రెండు గంటలకు ఊరేగిస్తున్నాం రెండు గంటలకు ఊరేగింపేటండి నిద్రపోయే టైం కదా అక్కడ బాజాలు బడబడ బడబడ బాజాలును బాణా సంఖ్య కాల్చి ఊరేగిస్తున్నాం అందరూ నిద్ర గడిపేది ఏడా రెండు గంటలకు ఊరేగింపేట బుద్ధి ఉండద్దా అని ఎవరో అడిగాడు అదైతే నీకై బుద్ధి రెండు నలకి అయితే మరి ఎప్పుడు ఊరేగించాలని వాడు చెప్పాడు అంటే పోలీసులు చెప్తా మేము పోలీసు సంగతి నీకంటే ముందే చూసుకునే వచ్చాం మేమని చెప్పసు పక్కర్లేదు మేము పోలీసుని కన్సల్ట్ చేసే వచ్చామని చెప్పాను పోలీస్ ఈజ్ బికాస్ ఆల్రెడీ గో కాబట్టి ఊరేగింపుదో పో అది పెళ్లి యాత్ర పెళ్ళి శోభాయాత్ర ఆ శోభాయాత్రలో గుర్రం ఎక్కాడు ఆ గుర్రానికి తిండి తిప్పలో ఉండవు అది బక్క చిక్కుంటూ దాని శరంతో కన్నా భ అరే పాతికేళ్ళలో కుర్రాడు దిట్టంగా ఉన్నాడు గుర్రం ఎక్కితే పాపం అది ఆయాసపడుతూ ఉంటుంది శరం సిగ్గుపడాలా అక్కర్లేదు ఆ గుర్రం ఒకే ఇటు అటు ఉండే రిబ్కేజీ అంటూ ఉంటుంది తెలుసా ఆయాసపడుతూ ఉంటుంది కదా వీడి కూర్చుంటాడు సో అది అలా వీడు కాళ్ళు ఎలా అన్నప్పుడు కాళ్ళు దగ్గరికి వస్తాయి వాడికి అరే తెలిసి కూడా ఇంకా అలా కూర్చొని ఉంటాడా ఏదో వేషం వేసుకుని పైగా ఊరేగింపు సరే మొత్తానికి ఊరేగిపోతుంది ఈ బాల్కనీలో ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండడు ఉదాసీన ఈ లోపల ఈ శోభాయాత్ర ఇంకో బడబడ బాజ్యాలు వహిస్తూ ఇంకో యాత్ర వచ్చింది ఇది ఆ బాజ్యాల ధ్వనిని బట్టి చెప్పచ్చు ఇది శోభాయాత్ర కాదు ఇది ఇది ఆ యాత్ర వచ్చింది అందరూ దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉంటే అలా దుఃఖించాలి కాబట్టి అలా దుఃఖంగా ఉండాలి ఇప్పుడు శివయాత్రలో హా హి హి హి అంటూ దోకులు నడవ ఎలా ఉంటారు శివయాత్రలో అలా గంభీరంగా ముఖం పెట్టుకుని ఉంటారు శివయాత్రకు అని ఇలాగా ఆనందంగా ఉంటారు అనుకోండి అది మర్యాదగా ఉండదు కాబట్టి అందరూ దుఃఖాన్ని అంటే పీపుల్ క్రైమ్ బికాస్ దే ఆర్ సపోజ్ టు క్రైమ్ మీరు పాయింట్ పట్టుకోండి నేను ఏదో ఏదో ఆ సందర్భం నేను మాట చెప్తున్నాను అనుకోవద్దు అలా అనుకుంటే యు మిస్ ది హోల్ థింగ్ నేను చెప్పి పాయింట్ ఏమిటంటే పీపుల్ క్రై నాట్ బికాస్ దే హ్యావ్ టు క్రై బట్ బికాస్ దే హే ఆర్ సపోజ్ టు క్రై అర్థమైందండి పాయింట్ అలాగే ఉంటుంది మరి సంసారం అంటే ఉంటుంది ఈ సంసారంలో ఇమోషన్స్కి వాల్యూ ఏ ఉండదు చాలా టెంపరీగా ఉంటాయి షార్ప్లీ గుడ్ ఇమోషన్స్ వాటి పెద్ద వాల్యూ ఉండదు ఆ మాట మనం ఆ టైంలో చెప్తే బాగుండదు ఇలాంటి పాఠ సందర్భంలోనే చెప్పాలి ఫస్ట్ కాబట్టి వాళ్ళు దుఃఖిస్తూ వెళ్తూ ఉంటారు ఈ బాల్కనీలో నిలబడ్డవాడు ఈయన దుఃఖిస్తాడా దుఃఖించ అంతకుముందు చూసి ఈయన డ్యాన్స్ ఏమైనా చేస్తాడా చేయ చూసి దుఃఖిస్తాడా దుఃఖించడు ఎందుకని ఈ నాట్ పార్ట్ ఆఫ్ ది యాత్ర యాత్రలో భాగం కాదు ఈయన బాల్కనీలో ఉన్నాడు కదా ఉదాసీన గుణాతీతుడు అలా ఉంటాడు సంసారులు ధనాన్ని సంపాదిస్తూ ఉండడం భోగాలను అనుభవిస్తూ ఉండడం ఆ గుణముల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు సంసారులు గుణాతీతుడు అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు ఉదాసీన దాసీన కదా ఈ సంసారం చాలా విచిత్రంగా ఉంటుంది ఇలాగే ఉంటుంది వీళ్ళు ఉదాహరణకి బంగారం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటారు డబ్బు కోసం కలహించుకుంటారు వీళ్ళు సంసార్లు ఇలాగే ఉంటారు దట్ ఈస్ హౌ దే ఆర్ దే ఆర్ ఇగ్నర్డ్ అని అలా సాక్షిగా ఉండిపోతారు అది ఉదాసీన యొక్క లక్షణం ఉదాసీన దాసీన ఇక గుణైర్యో న విచాల్యతే ఈ గుణములు ఆ జ్ఞానిని విచలితుని చేయలేవు ఇప్పుడు విచలితుడు అంటే ఎలా ఉంటాడో చెప్పమంటారా విచలితుడు అంటే డిస్టర్బ్ అయిపోతాడు అని అర్థం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి గుణాతీతుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మందు తెచ్చుకుంటాడు వేసుకుంటాడు ఆ పని చేస్తాడు అది మానేసి ఇంటి దగ్గర మూర్ఖంగా కూర్చుంటాడు అనుకోకూడదు గుణాతీతుడు అంటే అది అయ్యిదో అవుతుంది ఇప్పుడు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి మీరైనా పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళని ఇట్ ఈస్ ది న్యాచురల్ రియాక్షన్ టు ఏ గివెన్ ఈవెంట్ వర్షం వస్తుండీ మీ ఇద్దరు గొడుగు ఉంటే ఓపెన్ చేసుకుంటారు మీ ఇద్దరు గొడుగు లేకపోతే పక్కనే చెట్టు కిందకో లేకపోతే ఓ పంచ కిందకో వెళ్తారు దా దానికి దాని పెద్ద ఏమీ లేదు న్యాచురల్ రియాక్షన్ అలాగే రోగం వచ్చింది ఎవడో హోళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు లేకపోతే వీడే డాక్టర్ దగ్గరికి పోతారు ఏదో డాక్టర్ ప్రారంభాహీనంగా దొరుకుతారు డాక్టర్లు కూడా మీకు డాక్టర్లు అలాగా రెడీమేడ్గా ఏమి వచ్చేది ప్రారంభాన్ని పెట్టిదొరుగుతారు జ్వరం వచ్చింది ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఏదో మందులు ఇచ్చారు ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తాడు మార్కెట్లో డజన్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఏదో ఒకటి ఇచ్చారు అది మింగారు మింగితే రియాక్షన్ వచ్చింది తప్ప రోగం పోలేదు ఆ బ్యాక్టీరియా ఎక్కడికి పోలేదు అది అలాగే ఉంది ఈ యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్సే గట్టిగా పట్టుకున్నాం మూడు రోజులు ఈ లోపల ఇంకో డాక్టర్కి దేవాలి మాట వరుస కంటే అది కాదండి యాంటీబయాటిక్ మీరు వేసుకోవాల్సింది ఇది అన్నాడు ఆయన సరే అయితే మీరు అదేదే రాసివ్వండి కానీ రాసిస్తే ఈసారి వెళ్ళి ముక్కు తెచ్చుకుంటే ఇది రెండు రెండు మాత్రలు వేసుకునేప్పటికీ రోగం తగ్గిపోయింది మిగిలిన ఐదు ఆ కోర్సు పూర్తి చేశాడు ఈ మూడు రోజులు మరి ఏమిటైనట్టు ప్రారంభం ఉదాసీనుడు అలా వేసుకుంటాను అంటే ఆ దేహానికి ఆ దుఃఖం ఆ సఫరింగ్ ఇది ప్రారంభం కాబట్టి రోగం వచ్చేసిన వెంటనే ఒకప్పుడు మంచి డాక్టరు మంచి మందు దొరకడం అదొక పెద్ద పుణ్యం రోగం రావడం పాపం మంచి డాక్టరు మంచి మందు దొరకడం పుణ్యం దాంట్లోనే మళ్ళీ పుణ్యం మళ్ళీ పాపం మళ్ళీ పుణ్యం అలా పోతూ ఉంటుంది కాబట్టి ఉదాసీనుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మందు వేసుకుంటాడు అన్నీ చేస్తాడు ఆ సందర్భాన్ని బట్టి కానీ సాక్షిగా ఉంటాడు దాని గురించి విచలితుడైపోడు విచలితుడైపోడు అంటే గగ్గోలు పెట్టేటువంటి లక్షణం ఉండదు భూమి ఆకాశాలు ఏకమైపోయినంత హడావిడి చేయదు కాముగా క్వయట్గా పడి ఉంటాడు రోగం వచ్చినవాడు పడి ఉండాలి అయిశా పడే రహన తెలుగులో పడి ఉండాలి హిందీలో పడే రహన ఈ తెలుగు హిందీ కోయిల్ సైడ్ అని కనపడింది రాదు అయిశా పడే రహన ఏమి చేయాల్సింది మందు వేసుకోవడం పడి ఉండడం అంటే తగ్గుతుంది వాళ్ళు తగ్గలేదండి రేపు తగ్గుతుంది వాళ్ళు తగ్గలేదు అటల్స్ కన్విడు ప్రకృతి యొక్క మూమెంట్ని మనం శాసించలేం కదా ప్రకృతికి మూమెంట్ ఓ డైనమిక్స్ ఉంటుంది దాని ప్రకారం పోతూ ఉంటుంది ఒకప్పుడు అది కలిసి వస్తున్నప్పుడు కలిసిరా కలిసి అనుభవించడమే దుఃఖం కలిసి వచ్చినప్పుడు పోయారు కంఫర్టబుల్ సాక్షిగా ఉండిపోతాడు గుణీన విచాల్యతే ఇక మనస్సు మనస్సులో సుఖదు వస్తూ ఉంటాయి సుఖదుఖాలు వస్తాయి యోహేతులు ఉంటుంది రాత్రి కళ వచ్చింది ఆ కళలో వీడి మనస్సు వీడి పాత జీవితంలో గతకాలంలో ఉన్నటువంటి వాసనలు సంస్కారాలు ఉద్బుద్ధమై వీడి మనస్సుకి నిద్ర లేచేప్పటికీ మనస్సంతా కూడా వికలమైపోయింది ఆ కళలో వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనస్సు చెల్స్తుంది దుఃఖ దుఃఖంతో కూడి ఉంటుంది వీడు తెలుసుకుంటాడు ఏమని ఇది మనస్సు యొక్క చలనం అని తెలుసుకుంటాడు నిద్ర లేచేప్పటికి దేహానికి జ్వరం వచ్చిందనుకోండి తెలుసుకుంటాడు ఏమని బాడీ యొక్క మూమెంట్ ఇటీస్ బాడీకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నమాట దీనికి మందు వేసుకోవాలి అని తెలుసుకుంటాడు అలాగే మనస్సు కూడా తీరా నిద్ర లేచేప్పటికీ నిరుత్సాహంతో ఒక చిన్న దుఃఖంతో మనస్సు నిద్ర లేచింది మనస్సు మనస్సే నిద్రలేస్తుంది ఆత్మ నిద్రపోదు నిద్ర లేవ సూర్యుడు నిద్రపోడు సూర్యుడు నిద్రపోడు భూమే నిద్రపోతుంది ఓకే సూర్యుడు అస్తమించడం భూమికి సూర్యకాంతి లేకుండా పోయిందని అర్థం కాబట్టి ఆత్మ సూర్యుని వంటిది కనుక మనస్సు నిద్ర లేచింది నిద్ర లేచుతోనే నిజానికి ఎలా లేచిందంటే నిరుత్సాహంతో దుఃఖంతో కాబట్టి గుణాతీతుడు ఏమంటాడు దుగుణాతీత దాని గురించి ఏం కంగారు పడిపోవడం వెంటనే ఫోన్లు చేసేసి దాని మీద రియాక్షన్ ప్రకటించే అలా చేయడం రిమైన్స్ క్వార్ట్ అది పోతుంది ఇంకో రోజు నిద్రలు వేసేపటికి ఉత్సాహంతో నిద్రలు మళ్ళీ ఫోన్లు చేసేసి ఉత్సాహం ఫోన్లే నిరుత్సాహం ఫోన్లే జనాలు ఈ ఫోన్లు అందరికీ ఈజీగా అవైలబుల్గా తయారయ్యి సెల్ ఫోన్ కంపెనీల మూలంగా జనులు వచాలులుగా తయారయ్యారు అందరూ కూడా చాటర్ బాక్సెస్ కింద తయారయ్యారు పూర్వం ఎవడో వీడి చాటర్ బాక్స్ వాడి చాటర్ బాక్స్ అని అలా అనివ్వాలి ఇప్పుడు అందరూ చాటర్ బాక్సులే సెల్ఫోన్ సో కనుక గుణాతీతుడు మనస్సులో వచ్చిన సుఖాన్ని కానీ మనస్సులో వచ్చిన దుఃఖముయడలు కానీ సాక్షిగా ఉంటాడు ఐడెంటిఫై అవ్వడం మనస్సులో సుఖం వచ్చిందనుకోండి ఇట్స్ ఓకే ఇది కూడా పోయిదే దాని గురించి మనం ఊరికే మనం ఊరికే గంతులు వేయాల్సిందేమో దుఃఖం వచ్చిందనుకోండి కంగారు పడాల్సింది అసలేదు ఇది కూడా పోయింది అని అలా సాక్షిగా ఉండిపోతాడు సంసార్లు ఎలా ఉంటారు సుఖం వచ్చిందనుకోండి పార్టీ పార్టీ పార్టీ పెడతాడు బంధువులందరినీ పిలిచి కేటరర్స్ని పిలిచి పార్టీ పెడతాడు సుఖం వచ్చిందేనా దుఃఖం వచ్చిందనుకోండి అదిగో దుఃఖం వచ్చిందని చెప్పేసి ఇంకక్కడి నుంచి పరుగులు ప్రారంభిస్తుంది దుఃఖం వచ్చినా పరుగులే అదో నాకు కష్టం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి కష్టం వచ్చేస్తే ఏం చేయాలి నేబర్ దగ్గరికి పరిగెత్తాలి నేబర్ ఏమి ఉపకారం చేయడు అప్పుడు ఏం చేయాలి భావం మరి ఉంటాడు ఎక్కడో పక్కోళ్ళు వాడి దగ్గరికి పరిగెత్తాలి వాడు అసలే పనికిరాడు అప్పుడు ఏం చేయాలి గురువుగారు ఎక్కడో ఉంటాడో మూల ఆయన దగ్గరికి పడుతుంది గురువుగారు ఏం చేస్తాడు అంటే ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం ఉంటే ఇలా పూర్తి పారేస్తాడా ఐసా నీ హోతా హీపుల్ ఆర్ క్రేజీ అలాంటిది ఏమి ఉండదు దింగ్ లైక్ దాట్ ఆయన వీడు చూసి సాయంత్రం కనబడతారు వీడు ఇప్పుడు మొహం ఇచ్చబుద్దు నేను వీడు వచ్చాడు నాకు అసలే టైం లేకపోస్తుంటే వీడు నాని కూర్చుంటాడని ఆయన మొహం పట్టబడతాడు ఇరువేం చేస్తాడు నువ్వు సాక్షిగా ఉండబోయా అంతా బాగానే ఉంటుందని చెప్పివాడు మీకు దొరకద్దు ఈ నాట్ గోయింగ్ క్లూడు ఎనీథింగ్ అప్పుడు ఏ ఓ గ్రహాల దగ్గరికి పరిగెత్తి నక్షత్రాల దగ్గరికి పరిగెత్తి పూజాల దగ్గరికి పరిగెత్తి దేవాలయాలకు పరిగెత్తి అంతా పరిగెత్తుతూ ఉంటాడు ఏమిటి దేని గురించి అంటే వీడికి ఒప్పేసారి కష్టం వచ్చింది పీత కష్టం పీతదే అని తెలుగులో వీడి కష్టానికి ప్రపంచంతో సంబంధం లేదు అయినా మరి వాడి కష్టం వాడిది ఇప్పుడు దానికి ఏదైనా వెంటనే పరిష్కారం వచ్చేయాలి వెంటనే వచ్చేయాలి పరిష్కారం అరకంగా రకంగా సంసారులు ఆ గుణముల యొక్క ప్రవాహంలో కదలాడిపోతూ ఉంటారు అల్లల్లాడిపోతూ ఉంటారు గుణాతీతుడు అలా విచలితుడు కాడు మిన్ను విరిగి మీద పడ్డా అలా ఉంటాడు అందరూ పరిగెత్తికెళ్ళిపోతున్నారు మొత్తం ఊరంతా పరిగెత్తికెళ్ళిపోతున్నారు ఒక ఆయన ధ్యానం చేసుకుంటున్నారు ఆయన ఆ ధ్యానాన్ని ఆయన కుదిపి లేవా పరిగెత్తారు అంటే దేనికన్నా ఇక్కడ భూకంపం రాబోతోందని ప్రడిక్షన్ వచ్చింది ఇంకొక పావు గంటలో భూకంపం రాబోతోంది అంటే ఓహో అలాగా సరే నువ్వు పరిగెత్తు నా నా సంగతి నేను చూసుకుంటా నువ్వు పరిగెత్తుకో ఆయన ఆలోచించాడు ఇప్పుడు మనం పరిగెత్తితే భూకంపం తప్పించుకోగలమా భూకంపాన్ని పరిగెత్తితే ఎలా తప్పించుకోగలరు కుక్క వీధి కుక్కనే తప్పించుకోలేరు పరిగెత్తితే అది పట్టుకుంటుంది భూకంపాన్ని ఎలా తప్పించుకోగలరు ఆలోచించి ఎలాగే తప్పించుకోలేము పరిగెత్తినా తప్పించుకోలేము కూర్చునున్నా తప్పించుకోలేము సరే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అని కూర్చుని మళ్ళీ ఆయనే ధ్యానం చేసుకున్నాడు భూకంపం వస్తే రాదే అది గుణాతీతని యొక్క లక్షణం గుణైరియో నా విచార్యతే సంసారంలో అలా ఉంటారు ఒకప్పుడు స్కై అనేది కింద పడిపోతుంది ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అది మెదక్ డిస్టిక్ట్లో పడుతుంది అని ప్రెడిక్ట్ చేశారు మెదక్ డిస్టిక్ వాళ్ళలో చాలామంది హైదరాబాద్ వచ్చేసి ఖాళీ చేసి లేకపోతే అక్కడ మద్రాసు వెళ్ళిపోయి వచ్చారు అది పండాక మళ్ళీ తిరిగి రావాలి చాలామంది బస్సులు ఎక్కేసి బస్సులు రైలు ఆ కొంతమంది పడితే పడినాయి ఆ రోజు వాళ్ళెత్తి మీదే ఎవడో మీద ఎలాగో పడాలి పడితే పడినాయి అన్నారు ఊరుకు ఊడిపోయాను ఓ రకంగా వాళ్ళు గుణాతీతలు ఈ వాళ్ళందరూ కూడా గుణముల చేత విచలతలైనవారు అది వెళ్ళి సముద్రంలో పడింది మెదక్లో పడినా లేదు అక్కడెక్కడ సెవిల్టీస్లో సో గుణాతీతులు అలా ఉంటారు నవగ్రహ కూటము వస్తోంది అనేప్పటికీ ఇంకా బెంగలు భయాలు పరుగులు పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు అన్నీ విచలితమే ఇప్పుడు నవగ్రహ కూటం వస్తుంది ఎక్కడ వస్తోంది రాజమండ్రికి నవగ్రహ కూటం వస్తుంది కాబట్టి రాజమండ్రి వాళ్ళందరూ చెన్నై పరిగెత్తికి అది ఒక లక్షణం లేకపోతే నవగ్రహ కూటానికి వ్రతాలు దానాలు ధర్మాలు రాజమండ్రిలో చేసేస్తూ ఉండడం అది ఇంకొక లక్షణం రెండు రకముల వాళ్ళు కూడా అంటే ఇటు లౌకికులు అటు కర్మఠులు వీళ్ళందరూ కూడా గుణముల యొక్క పరిధిలో చిక్కుకుని ఉన్నారు గుణాతీతలు ఎలా ఉంటారో తెలుసిన అదేపా నవగ్రహ కూటమి అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మధ్యలో సూర్యుడు ఉంటాడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా చూసారా మోడలు కొంచెం సైంటిఫిక్గా తొడా యూ థింక్ ఎబ్ట్ సైంటిఫికల్ ప్రపంచంలో సైన్స్ బాగా అభివృద్ధి చెందిందండి బాబు మీరు ఇంకా తొడా అదే కొంత ముందుకు రావాయా ఇంకా పదకొండవ శతాబ్దం మూఢ విశ్వాసంలో ఉంటారంట ఏమన్నమాటది సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి ఇలా తొమ్మిది తిరుగుతూ ఉంటాయి మధ్యలో సూర్యుడు ఉంటాడు తొమ్మిది తిరుగుతూ ఉంటాయి తిరుగుతుంటే అన్ని వేరువేరు చోట్లు ఉంటాయి సడన్గా ఓ నాలుగో ఒక సింగిల్ లైన్కి వస్తాయి రావు మరి తొమ్మిది తిరుగుతున్నప్పుడు దానికి సుతుష్ట గ్రహ కూటమే ఉంటుంది ఏమంటే సడన్గా ఇంకోసారి మళ్ళీ అన్ని విడివిడిగా ఉంటాయి సడన్గా చూసేప్పటికి ఐదు లైన్లో ఉంటాయి ఒక క్షణం ఉంటాయి మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది దీన్ని పంచగ్రహ కూటమే ఉంటారు దట్ ఈజ్ వాట్ ఇట్ దానికైనా మీ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా ఈయనే జనరల్ సెన్స్ ఉంది ఈయన జనరల్ సెన్స్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవ్రీథింగ్ యాప్స్ అనే రకంగా ఉన్నది అంతే తప్ప మీ ఆదాయము మీ వ్యయము దాని మీద ఆ గ్రహాలకి ఏమీ సంబంధం ఏం లేదు ఎంట్రెస్టే వాటి ప్యారాడైమ్లో అవి తిరుగుతూ ఉంటాయి మన లైఫ్ మన ప్యారాడైంలో ఇది నడుస్తూ ఉంటుంది గ్రహాలు ఈ రకంగా రకంగా ఉంటాయి ఒకప్పుడు మనకి భాగ్యం కలిసి వస్తుంది ఒకప్పుడు కలిసి రాదు సంవత్సరాలు అలాగే ఉంటుంది నాలుగు మొక్కలు పాటుతారు ఓ మొక్క అద్భుతంగా పెరుగుతుంది ఇంకో మొక్క వాడి ఎండిపోతుంది మీరు నీళ్లు సమానంగానే వస్తారు ఎరువు వేస్తారు అయినా అంటే అలాగే ఉంటుంది ఎందుకు ఎండిపోయింది దాన్ని చూస్తే లోపల వేరుకి పురుగు పట్టింది ఓ మొక్కకి ఆ పాతితో పురుగు ఉంది అది ఆ వేరు తినేసింది దానితోనే అది ఎండిపోయింది రెండో పైకి బాగా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి గుణైర్యో నవ్విచాలి అయితే విచరితుడు కాకూడదు ఇది కష్టం చెప్పడం తేలిక ఆచరణ కష్టం అంచేతనే నేను చెప్పుకుంటూ పోతున్నా తేలికైన పనేదో నేను చేసుకున్నాను ఆచరణ కష్టం అని తెలుసుకుని అందరూ పెట్టాల్సి ఉంటుంది దీంట్లో ఇప్పుడు మీకేదో మోరల్ లెక్చర్ మీరు అనుకోండి అందరూ సమానమే కాబట్టి ఆచరణలో కష్టం మీరు ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి గుణైర్యో నవిచా సంసారము ఒక ప్రవాహం అది గుణములంటే ప్రవాహము అంటే గుణములు అని పేరు అదొక ప్రవాహం ఇప్పుడు నదీ ప్రవాహము అంటే జీవితం నదీ ప్రవాహంలో ఒకప్పుడు పువ్వులు వస్తాయి ఇంకొకప్పుడు సగం కాదనే శవమే వస్తుంది నదీ ప్రవాహం అలా ఉంటుంది ఒక కాలంలో గోదావరి నది స్వచ్ఛమైన జలములను మోసుకొస్తు పోసుకు తీసుకొస్తుంది ఇంకో కాలంలో ఎన్నటి మట్టి కలిసిపోయినా నీరు పట్టుకొస్తుంది శబరి తగిలింది అంటారు అంటే శబరి అనే నది దీంట్లో కలిసి అంత మట్టి వచ్చిందని ఎవరు చెప్తారు కాబట్టి ఆ కాలాన్ని బట్టి ఆ నది అలాగా ఒకప్పుడు ఈ విధంగాను ఇంకోప్పుడు ఇంకో రకంగాను ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది కాలాన్ని బట్టి పోతూ ఉంటుంది దాని గురించి మనం ఏం చేయాలి గుణ న విచాల్యతే నది బాగా ఎరగా నీరు ఎరగా ఉంది డిస్టర్బ్ అవుతామా అవ్వము స్వచ్ఛంగా ఉండేదాన్ని పొంగిపోతామా పొంగిపోము వి టేక్ అవర్ స్టెప్స్ నీరు ఎర్రగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది ఎలాగా ఆ నీళ్ళని తెచ్చుకుంటే వాటిని వడగట్ట ఏదో చేయాలి స్నానం చేస్తే నదిలో స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకోసారి సమ్ పెట్టి స్నానం చేయాల్సి ఉంటుంది ఆ బురదంతా ముందుకుంటుంది యూ హు డూ కాబట్టి ఇవితే కంగారు పడిపోవడం అన్నది శోభను కాబట్టి అలాగా నిబ్బరంగా గుండె నిబ్బరము అంట అంటే గుణముల యొక్క ప్రవాహము ఎలా పోతున్నా కూడా చెలించకుండగా ఉండిత అది గుణాతీతని లక్షణం దాన్ని మనం కూడా తెలుసుకుని ఆచరించే ప్రయత్నము తప్పక చేయదవును భాష్యకారులు గుణై యహ సన్యాసీ న విచాల్యతే వివేకదర్శనావస్థాత ఇక్కడ రెండు పదాలు వాడారు అక్కడ శంకర్ గుణహీన విచాల్యతే అంటే గుణములకే విచలితుడు కాడు ఎవడు ఎవడు సన్యాసి అంటే త్యాగభావన కలవాడు సన్యాసం అంటే త్యాగం చూడండి మీరు పట్టు కూర్చున్నారనుకోండి కొంతమంది డబ్బును పట్టు కూర్చుంటారు వాడు గుణముల యొక్క ప్రవాహంలోనే ఉంటారు గుణములు వాళ్ళను అల్ల తల్లో చేస్తూనే ఉంటాయి అలా కాకుండా విద్యవాక్ ఎవళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే అంత శాంతి ఉద్యమాక్ మీరేమీ పట్టుకోవచ్చు ఉద్యమాక్ శాంతి